శ్రీగ్యో నమరి ఓ గణానావామహే కవి కవీనా జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్వన్నోతి సీత సాదనం శ్రీగణాధిపతివసమారంభా శంకరాచార్యమ్యమాం ం వందే గురు పరంపరామ్ గురుంపరా భద్రం కృణుయామదేవాద్రం పశ్యేమాక్షజత్ర స్థిరైరంగైస్తుమదేవదాయుస్తింద్రో వృద్ధశ్రవాతిన పూషా విశ్వేదా స్వస్తినస్క్ష్యోరిష్టమి స్వస్తినో బృహస్పతి ఓ శాంతిశాంతిశా ఉపాయ నిగృయా విక్షిప్తం కామభోగ్రసే చైవా యస్త సాధారణంగా మనస్సు విక్షిప్తమై ఉంటుంది అంటే చాలా చల్లాచదరుగా ఉంటుంది చాలా ఉద్వేగంతో ఎక్సైట్మెంట్ హై ఎనర్జీ స్టేట్మెంట్ అంత ఆ ఉంటుంది తర్వాత చాలా ఫ్రీక్వెన్సీ ఆఫ్ థాట్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఎప్పుడైతే ఫ్రీక్వెన్సీ ఆఫ్ థాట్స్ ఎక్కువ అవుతుందో మీకు క్వాలిటీ ఆఫ్ థాట్స్ బాగా దెబ్బతింటాయి వెరీ పూర్ క్వాలిటీ ఆఫ్ థాట్స్ ఉంటాయి అంటే ఒక్క పది నిమిషాలు ఆ తలుపు వేయక తప్పదు ఎందుకంటే సూర్యుడు ఇంకా ఏమీ తగ్గలేదు టెంపరేచర్ ఇవాళ కూడా ఫార్టీ ఉంది ఆదిలాబాదులో ఫార్టీ సిక్స్ ఫార్టీ తర్వాత మొన్నటిది ఎవరిలో అడగలేదు మాన్సూన్ ఎప్పుడు వస్తుందని ఎవరు అడగలేదు చిన్నప్పుడు వస్తుందనుకున్నారు అందరం వీళ్ళు ఏమని చెప్పారంటే మాన్సూన్ నాలుగు రోజులు ముందు వస్తుందని చెప్పారు కాబోసు అనుకున్నారు ఇప్పుడు ఏమని అంటే నాలుగు రోజులు ఆలస్యంగా వస్తుందని చెప్తున్నారు కాబట్టి ఎవ ఎవరు చెప్పమన్నారు వాళ్ళకి తెలియనప్పుడు ఎందుకు చెప్పాలి అండి సో వాట్ ఎవర్ సో విక్షిప్తమై ఫ్రీక్వెన్సీ ఆఫ్ థాట్స్ ఎక్కువగా ఉంటే దాన్ని విక్షిప్తమవుంటారు వివిధం క్షిప్త విసిరేసినట్టు అనేక దిశలలో మనస్సు విసిరేయబడి ఉంటుంది ఎందుకలా విసిరేయబడుతుంది కామ భోగయోహ నిక్షిప్తం కామన మనకి లేనిదాని ఎడల కామన లేని దాని గురించి కామన ఉన్నదాన్ని భోగము ఈ కామన భోగము చాలా మంచివి మనకి సుఖంగా ఉంటుంది మనిషి వాటిని పోగేస్తూ ఉంటాడు సుఖాన్ని అనుభవించిన వాడు మీకు నేను జీవితంలో సుఖంగా ఉన్నాను అన్నవాడు ఎవడనో సుఖించండి ఆత్మజ్ఞాని అకించనుడు తప్ప ప్రతివాడు దుఃఖితుడే దుఃఖభాజనుడే ఎందుకంటే కామభోగాల్లో సుఖం లేదు కామభోగాల్లో కామన పరిపూర్తి కాకపోతే దుఃఖమే పరిపూర్తి కూడా సూక్ష్మమైన వాసనారూపమైన దుఃఖమే ఉంటుంది దాంట్లో భోగంలో భోగానుభవ సమయంలో సుఖము భోగానుభవం అయిపోయిన వెంటనే దుఃఖం ఆరంభం అవుతుంది ద ప్రైస్ యూ హ్యావ్ టు పే ఈ భోగం అనేది ఇట్ కమ్స్ విత్ ఎ ప్రైస్ ట్యాగ్ ప్రైస్ ట్యాగ్ ఉంటుంది సో షర్ట్ ఉందనుకోండి మీరు షాప్కి వెళ్ళి రెడీమేడ్ షర్ట్ ఇది ఎర్రగా బుర్రగా బాగుంది షర్ట్ మనం వేసుకుంటే చాలా బాగుంటుంది అని మీకు అనిపిస్తే మీరు వేసుకునే చూడొచ్చు వేసుకుని కూడా చూడొచ్చు వేసుకుని మీకు ఫిట్ అయిందా అందంగా ఉందా లేదా అద్దల్లో కూడా చూసుకోవచ్చు అంతా అయిన తర్వాత దానికే పెట్టుంటుంది ఒక ట్యాగ్ ప్రైస్ ట్యాగ్ లైఫ్ అలాంటిది ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ కమ్స్ విత్ ఏ ప్రైస్ ట్యాగ్ అయితే భోగాల యొక్క ప్రైస్ ట్యాగ్ ఏమిటి అంటే దుఃఖము దుఃఖమే భోగముల యొక్క ప్రైస్ ట్యాగ్ కాబట్టి ఈ ఈ భోగములయందు కామనలయందు మనస్సు లగ్నమైన సందర్భంలో మనస్సుకి ఒక స్పీడు అందుకుంటుంది ఒక యాక్సలరేషన్ వస్తుంది మైండ్ ఆ కామనలు భోగాలు మనస్సుని ఒక హై ఎనర్జీ స్టేట్లో పెడతాయి వెళ్తే అలారం టైం తీసి కీ ఇచ్చేవారు పూర్వం కీ ఇచ్చినట్టుగా కీ ఇస్తే అడిగినా కొడుతుంది ఆ టైం వచ్చిన ఈ కామభోగ వాసనలు కూడా అటువంటివి అవి చాలా ఎక్సైట్గా తయారు చేసి పెడతాయి ఈ విషయాన్ని మనం గుర్తించాలి గుర్తించాల్సి ఉంటుంది గుర్తించి చేయాలి మనం ఆ మనస్సుని నిగ్రహించాల్సి ఉంటుంది భాష్యం చూస్తున్నాము అపరిఖిన్న వ్యవసాయ వాన్సన్ లక్ష్యమానైన ఉపాయేనా దీనికోసం మీరు అపరిఖిన్న వ్యవసాయ వాన్సన్ అనే అభిప్రాయం తాత్పర్యం ఏంటంటే మీరు ఇంకక్కడి నుంచి హిమాలయాలకు వెళ్ళిపోయి ఒంటి మీద సరిగ్గా ఆ చలో తపస్సు చేసేకొని లేకపోతే చుట్టూ నిప్పులు పెట్టేసుకుని ఆ నిప్పుల మధ్యన కూర్చుని రెత్తిని కూడా నిప్పులు పెట్టుకుని అలా చేస్తూ ఉంటారు కుంభమేళాలోనూ అక్కడ అలా చేస్తారు కొంతమంది ఏం చేస్తారంటే శూలాలు అవి కూడా చేసుకుంటారు ఒంటికి నాలుగుకి బొగ్గలకి ఒంటికి శూలాలు అవి కూడా చేసుకుంటారు చాలా పనులు చేస్తారు లోకంలో జన్మలు చేసే పనులు ఇలా ఉంటాయి ఇలా ఉండవని ఏమీ దానికేమీ సందర్భం ఉంది తర్వాత దేవాలయం చుట్టూ దొల్లుతారు నడవడం ఒకటి దొల్లేడు సో ఆ విధంగా ఇలాంటి వీడిని కూడా పరిఖేదముతో కూడినటువంటి ఎఫర్ట్ వ్యవసాయం ఇక్కడ అలాగే అక్కర్లా అపరిఖిన్నం వ్యవసాయము ఇక్కడ వ్యవసాయం అంతా కూడా అటువంటి ఖేదముతోటి ఉండదు కానీ దానికంటే కఠినంగా ఉంటుంది ఎందుకంటే మూడు సార్లు దొల్లేయాలంటే కొంచెం ఒగ్గ మూడు సార్లు దొల్లేయచ్చు ఇంకా ఆ ఎంజాయ్ చేయొచ్చు లైఫ్ అలాగంటే హామీ ఎవడైనా దొల్లేయచ్చు మీరు వెంకటేశ్వర స్వామి చుట్టూ మూడు సార్లు దొరలేస్తే మీ కోరికలు అన్నీ తీరిపోతాయంటే నష్టం వచ్చింది ఒకసారి వెళ్ళి దొర్లేస్తాం ఏదో కింద ఏదో ఒకటి తర్వాత కొంచెం మందులు వీరు అసలు ఏదైనా ఉంటాయి మందులు ఉన్నాయి కదా సమాజంలో కోరికలు తీరుతాయి కదా సో ఏ సబ్ బేకార్ హై ఇంకంతకంటే యోగం అర్థంగా కల ఈ కోరికలు తీరడం మాట చాలా మిస్లీ అది అల్టిమేట్గా మనిషి దానివల్ల ఏం ప్రయోజనం పొందడం ఏదైనా కొంచెం వికాసం చెందుతాడు ప్రస్తుతానికి కామనతో మొదలుపెట్టి తర్వాత నిష్కామంగా వస్తాడంటే రావటం లేదు అలా వస్తాడని కూడా శాస్త్రం చెప్పలేదు రాడమే చెప్తా జాతు కామ కామానా ఉపభోగైన శామ్యత అని చెప్తోంది తప్ప ఏవో కొంతకాలం కోరుకులుంటే తర్వాత బయటకు వచ్చేస్తాడని చెప్పట్లేదు కాబట్టి తర్వాత ఈ ఏకాదశ స్కంధంలో ఇవన్నీ కామ్యకర్మలను ఎందుకు చెప్పారంటే అవన్నీ భగవంతుడు ఆ వరుసపెట్టి లిస్టు ప్రకారం ఈ కోరికలు తీర్చుకుంటూ పోతాడని కాదు దాని తాత్పర్యం అది కాదు దాని తాత్పర్యం ఏంటంటే అసత్కర్మల నుండి నివృత్తియే తాత్పర్యం కామ్యకర్మల్ని చేసుకుంటూ కూర్చోమని కాదు అసత్కర్మల నుండి నివృత్తి మరి నిత్యకర్మలకి తాత్పర్యం ఏమిటి అంటే కామ్యకర్మల నుండి నివృత్తి నిత్యకర్మలకి తాత్పర్యం సన్యాసానికి తాత్పర్యం ఏమిటి నిత్య నైమిత్తిక కర్మల నుండి నివృత్తి సన్యాసానికి తాత్పర్యం ఆత్మజ్ఞాన నిష్ఠంటే ఏమిటి సర్వకర్మ నివృత్తి నైష్కర్మయం నైష్కర్మ సిద్ధియే జీవన్ముక్తి అలా చెప్పారు కానీ శాస్త్రంలోనూ ఎనివే ఇటువంటి పరిఖేదముతో కూడిన అక్కర్లా ఇది అపరిఖేదత నేనేం కష్టపడిపో అక్కర్లా స్వామి వివేకానంద అనేవి కూడా సెల్ఫ్లెస్నెస్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మీరు పొరబడుతున్నారు మీకు హ్యాపీనెస్ కావాలంటే సెల్ఫిష్గా ఉండాలి సెల్ఫిష్గా ఉంటేనే మనకి హ్యాపీనెస్ వస్తుంది అని మీరు భ్రమ కొడుతున్నారు మీరు సెల్ఫ్లెస్నెస్ని అభ్యాసం చేయండి మీకు మీకు ఆనందమే తప్ప దుఃఖాన్ని ఎరగకుండా అయిపోతుంది ఒక్క బసరి పేషెన్స్ ఉండాలి మీకు అని అని వేరే కర్మయోగంలో చాలా గొప్పగా చెప్తాడు ఎనీవే ఒక అతను కలిసేనా మిడిల్ ఏజ్డ్ పర్సన్ వేదాంతం చదువుకున్నాను అన్నాడు మంచిది చదువుకుంటే సంతోషమే కదా ఏదో మాటల సందర్భంలో వివేకానందకి కర్మయోగం తెలియదండి ఏం చెప్పారు ఏదో నాలుగు పుస్తకాలు చదివి సంపాదించిన విజ్ఞానం ఏమిటంటే స్వామి వివేకానందకి కర్మయోగం తెలియదు మరి ఎవరికి తెలుసు మాకు తెలుసు కర్మయోగం ఏంటో ఇలా కూడా ఉంటారు లోకంలో మనుషులు సో భ్రష్టస్య కావాలి ఏమి అ జ్ఞానానికి ఒక లిమిటే ఉండదు అది అనేక రూపాల్లో ఉంటుంది ఎనివే కాబట్టి ఈ చెప్పబోయే ఉపాయంతో మనము ఆ కామ విషయముల ఎందు కామ అంటే కోరిక కోరిక యొక్క విషయం దేనికో ఒకదానికి సంబంధించి వెళ్తుంది కామ భోగం కూడా దేనికో ఒకదానికి సంబంధించి ఉంటుంది శబ్దస్పర్శ రూపరస గంధములు అవి విషయం వాటి ఎందు మనస్సు విక్షిప్తమై ఉంటుంది అది గుర్తించాలి గుర్తించి ఆ విక్షేపం నుంచి మనస్సును నిగ్రహించడమే చెయ్యాలి అంతే అదే అంటారు ఆయన విక్షిప్తం మన నిగృయా నిరుంహ్యాత్ ఆత్మన్యవా ఇత్యర్థ ఇప్పుడు వీధిలోకి వెళ్ళి చెడిపోతున్నాడు అనుకోండి పిల్లాడు అలర్జలగా తిరిగి అప్పుడు ఏం చేయాలి వీధులకు వెళ్లకుండా కట్టడి చేసుకోవాలి పిల్లవాడిని కట్టడి చేస్తే అసలు ముందు తిరగడం మానేసి ఇంట్లో ఉండడం అభ్యాసం చేస్తే ఆ తర్వాత పుస్తకం పట్టుకుని చదవడం కూడా స్లోగా వస్తుంది అలాగే ఇక్కడ కూడా ఆ ఉంటుంది మనస్సు మీరు కామనాల వెంట భోగాల వెంట పడుతుంటే విక్షిప్తంగా ఉంటుంది మనస్సు సో ఓసారి నేను ఎక్కడో గృహస్థుల ఇంట్లో గృహస్థులు ఆ సమయానికి అక్కడ ఉన్నాము స్వామీజీ ఈరోజు మనం అస్తమానం ఎప్పుడు ఇంట్లో వండుకు తిని తిండే ఈరోజు మనం వీల్ గో ఫర్ డిన్నర్ అవుతాయి అని అన్నా అంటే నా మీద ఉండే ప్రేమతో టే మరి మరొకలా ఏమి కాదు నాకు కూడా కొంత వెరైటీ భోజనం పెడదామని కూడా అభిప్రాయం నేను ముందను ఆలోచించాను వాళ్ళు భార్యాభర్తలు వాళ్ళు ఎక్కడ కూడా డిన్నర్కి వెళ్దాం ఉంటుంటే వద్దండి నేను ఎందుకు చెప్పాలి అది వాళ్ళ ఆ సంస్కారం వాళ్ళకు ఉండాలి కదా అని నేను ఊ అన్నాను నువ్వన్న ఒక రెండు మూడు నిమిషాలకు మళ్ళీ నాకే డౌట్ వచ్చింది డౌట్ వచ్చి అమ్మగారిని పిలిచాను ఏమ్మా ఇప్పుడు బయటకు వెళ్ళాలంటారా కారు వేసుకుని ఆ రోడ్ల పట్టుబడి ఆ ట్రాఫిక్లో పడి అక్కడ హోటల్లో కూర్చుంటే వాడు పదిహేను నిమిషాల దాకా మంచినీళ్ళు కూడా అలా తపస్సు చేస్తూ కూర్చోవాలి పదిహేను నిమిషాల తర్వాత మంచినీళ్ళు పెట్టేసి వెళ్ళిపోతాడు ఇంకో ఐదు నిమిషాలక హంగు వస్తుంది ఎంత అమెరికా పద్ధతి వచ్చే హాడు ఇడు అని అడుగుతుంది వారిని సరే వాట్ విల్ యూ హ్యావ్ అని అడుగుతుంది ఆ మెమూ మెనూ చూస్తే దాంట్లో మనం తినదగ్గది ఏమీ ఉండదు సరే మొత్తం మీద కింద మీద కూడా సెలెక్ట్ చేసి అది చెప్తే అది నోట్బుక్ మీద రాసుకోండి నోట్బుక్ మీద ఫో వాళ్ళు ఎలా ఉండేవారు దోశ ఒకటి కా దోశ వారు పరిచయవాడు దట్టి వెళ్ళడా వాడు దోసి తయారవగానే తీసుకొచ్చి మన ముందు పెట్టి విడిపోయేవాడు ఈ నోట్ బుక్లు పెన్నులు కాగితాలు ఏ ఎవరన్నా మాట మనం మచున్న పద్ధత మళ్ళీ పదిహేను నిమిషాలు మళ్ళీ తపస్సు అప్పుడు ఆవిడ తీసుకొస్తుంది తీసుకొచ్చి పెట్టి వెళ్తున్నా ఎంజాయ్ మాట అంటున్నా అవి తిరుపుకొచ్చి నాకెందుకునో ఇదంతా మనస్సుకు చాలా విక్షేపం అనిపించింది నేను ఉన్నాను ఎందుకమ్మా రెండు మెతుకులు ఉండండి చారు మజ్జిగుందా ఉంది చారు పెట్టండి పిక్కిలు ఉంది మీ ఇంట్లో అయిపోయి ఒక అత్త తీసరు సోల్డ్ మీద ఒక తీసర పారేయండి అది నేను తింటాను మీరు హోటల్కి వెళ్ళండి అని చెప్పారు అయితే స్వామీజీ ఐ అండర్స్టాండ్ అని వాళ్ళు కూడా వెళ్ళడం మానేస్తారు సో ఆ విధంగా మనస్సును నిగ్రహించాలి అలా విక్షేపాన్ని ఎవరివ్వకూడదు రాత్రిపూట నిజంగానే చారు మజ్జిగ చారు అన్నాం మజ్జిగ తినేసి ఏదైనా ఓ పండు ముక్కో ఏదో నోట్లో వేసుకుని హాయిగా కొంచేసే పుస్తకం చూసుకునే తర్వాత ప్రాణాయామం చేసి ధ్యానం చేసుకుని పడుకుని ఎదురుకోయారనుకోండి బ్రహ్మానందం ఎక్కడుందండి ఇక్కడే ఇప్పుడే ఇక్కడే ఉంది స్వర్గం ఇప్పుడే ఇక్కడే ఉంది మీరు విక్షిప్తంగా మనస్సుని పారే మనస్సు ఒక్కటిసారి వివేకాన్ని ఉపయోగించాలి వివేకము డిస్క్రిమినేషన్ అంటే ఆనందము బయట లేదు మన ఇంట్లోనే ఉంది ఇంట్లో కూడా బయట లేదు మన హృదయంలోనే ఉంది అని డిస్క్రిమినేషన్ డిస్క్రిమినేషన్ ఈజ్ ఫాలోడ్ బై డిటాచ్మెంట్ వైరాగ్యం డిస్క్రిమినేషన్ లేకపోతే వైరాగ్యం రాదు బండగా వైరాగ్యం చేయమంటే కష్టం డిస్క్రిమినేషన్ ఉండి వైరాగ్యం వస్తుంది దెన్ వైరాగ్యం వచ్చిన తర్వాత రైట్ యాక్షన్ ఫాలో యాక్షన్ ఉంటుంది వీడు బండగా ముద్దులా అయిపోతాడన్న తుమ్మ ముద్దులా చోట కూర్చుంటాడని మీరు అనుకోద్దు రైట్ యాక్షన్ ఉంటుంది వెరీ పర్పస్ఫుల్ అండ్ వెరీ కరెక్ట్ యాక్షన్ ఉంటుంది ఎప్పుడు ఉంటుంది డిస్క్రిమినేషన్ గివింగ్ రైస్ టు డిటాచ్మెంట్ గివింగ్ రైస్ టు రైట్ యాక్షన్ అది పద్ధతి కాబట్టి యాక్షన్ లేకుండా మనిషి ముద్దులో తయారవుతాడని మీరు అనుకోవద్దు ఎప్పుడైతే డిస్క్రిమినేషన్ డిటాచ్మెంట్ వచ్చిందో ఇప్పుడు మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే మీ హృదయంలో ఆత్మరూపంగా దేవుడు కూర్చొని ఉన్నాడు ఆ దేవుడికి మీకు మధ్యలో గల్ఫ్ ఒకటి ఉంది ఓ అగాధం ఒకటి ఉంది ఈ అగాధమును మనస్సు నిర్మించింది మనస్సు యొక్క విక్షేపమే ఆ అగాధము ఎప్పుడైతే మీరు విక్షేపాన్ని నిగ్రహించారో విక్షేపాన్ని నిగ్రహించడానికి కూడా మీరు కుంభకాలు ఇవ్వ వ్యయం చేయక్కర్లా వైరాగ్యం ఉంటే విక్షేపం పోతుంది ఇది వేదాంత సమ్మతమైన నిగ్రహం దీంట్లో హఠయోగ నిగ్రహం కాదు వేదాంతులకు సమ్మతమైన నిగ్రహం వివేకము వైరాగ్యము వివేకం నుంచి వైరాగ్యం విక్షేపం దానంతటా రేపు పోతుంది మీరేమీ చేయక్కర్లేదు దాని గురించి కొంచెం ఆ అభ్యాసం మటుకు బాగా చేయాలి చేసినట్లయితే మీ ఆ అగాధము ఉన్నది చూసారా మనస్సు సృష్టించినటువంటి గల్ఫ్ అది క్రమక్రమంగా ఓ బ్రిడ్జి నిర్మాణం అవుతుంది దాని మీరు మీ స్వరూపంలోకి వెళ్ళగలుగుతారు మనం సంసారంలోకి బ్రిడ్జీలను నిర్మాణం చేసుకోకూడదు సంసారంలోకి బ్రిడ్జీలను పెట్టుకోకూడదు కొంతమంది ఒకళ్ళు నాకు సలహా ఇచ్చారు స్వామీజీ మీరు కొంచెం రొటేట్ అవ్వాలి హైదరాబాద్లో మీరు ఒకళ్ళు ఉన్నారని కూడా ఎవరికి తెలియదు యూ హెవ్ టు రొటేట్ మీరు ఒకసారి ఆ జ్యుబ్లీ హిల్స్ దగ్గర ఒక క్యాంప్ పెట్టండి అలాగే బంజారా హిల్స్ దగ్గర ఎవరినో పట్టుకున్నామనో క్యాంప్ పెట్టండి అలాగే ఫిలిం నగర్కి ఎవడోవాళ్ళు సాధువులు సన్యాసులు వస్తూ ఉంటారు అక్కడ కూడా నేను ఎవరైనా కాంటాక్ట్ పెడతాను మీరు అక్కడ కూడా ఫిలిం నగర్లో కూడా మన మన అప్రోచ్ ఉండాలి యూ హెవ్ టు రొటేట్ ఇన్ ది కమ్యూనిటీ అలాగే కమ్యూనిటీలో రొటేట్ అయితే యూ కమ్ టు ది లైమ్ లైట్ అని చెప్పారు సర్లేదు నేను సో లైమ్ లైట్లోకి వచ్చిన వాళ్ళు పాటలు మీరు చూడండి ఎలా ఉన్నారు లైమ్ లైట్లోకి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఎంత బితుకు బితుకు మంట బతుకుతున్నారో మీరు చూస్తే ఆశ్చర్యం యూ డోంట్ నీడ్ లైమ్ లైట్ యూ డోంట్ నీడ్ టు బిల్డ్ బ్రిడ్జెస్ ఇన్ టు ది గవర్ట్ ఇన్ఫ్యాక్ట్ యూ షుడ్ నాట్ బిల్డ్ బ్రిడ్జెస్ ఇంటు ది గవరల్డ్ యూ షుడ్ స్టాప్ బిల్డింగ్ బ్రిడ్జెస్ ఇంటు ది వరల్డ్ ప్రోగ్రెస్ నన్ను ఎవరు ప్రోగ్రెస్ మాట నీకేం కావాలి ఆత్మసాక్షాత్కారం కావాలా ప్రోగ్రెస్ కావాలా వట్ డూ యూ వాంట్ సో అలా కాంట్రడిక్టరీగా మాట్లాడక నీకేం కావాలో చెప్పు సోషల్ నువ్వు సోషల్ ప్రోగ్రెస్ కోసం వేదాంత క్లాస్ ఎందుకొచ్చినట్టు ఇక్కడ సోషల్ ప్రోగ్రెస్ ఉండదు ఈ ప్రోగ్రెస్ అనేది ఇది ఒక బండ ప్రశ్న ఇంకొకటి ఉంది ఇంకో రకంగా అడుగుతా నీకు ప్రోగ్రెస్ కావాలా ఆత్మానందం ఆనందము సుఖము సుఖశాంతులు కావాలా ప్రోగ్రెస్ కావాలా ఇవి చూసు మేక ఛాయిస్ నౌ చూడండి ప్రోగ్రెస్ వే తోటి గ్లోబ్ ని టు ది బ్రింక్ ఆఫ్ డిజాస్టర్ కిస్ వచ్చారు అలానో జోనల్ ని గ్లోబల్ เอ่อ గ్లోబల్ హీట్ మన ముఖం మీద కనబడుతోంది 49 డిగ్రీ సెంటీగ్రేడ్ 50 డిగ్రీ సెంటీగ్రేడ్ జనాలు పిట్టల్లో చచ్చిపోతున్నారు ఆ వేడి మనంతటా మనమే ఇంత సాధన చేసామో ఇంత సమత్వం పెట్టుకున్నామని మనమే అలా చాలా కష్టం మీద గడపాలు చూస్తోంది వ్యాసవ కాలం ఇదంతా కూడా ప్రోగ్రెస్ అది అంటారు దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ ప్రోగ్రెస్ స్వామి హైదరాబాద్లో త్రాగే నీరు నేల గాలి అన్నీ పొల్యూట్ అయిపోయాయి దిస్ ఇస్ ఆల్ ప్రోగ్రెస్ విశాఖపట్నం ఈజ్ ది వర్స్ట్ పొల్యూటెడ్ ప్లేస్ టుడే ఒకప్పుడు విశాఖపట్నం అంటే మోస్ట్ బ్యూటిఫుల్ టౌన్ ఇప్పుడు విశాఖపట్నం అంటే ది వర్స్ట్ పొల్యూటెడ్ ప్లేస్ అన్ ది అన్ ది ఫేస్ ఆఫ్ ఎర్త్ ఎందుకని పొల్యూషన్ ప్రోగ్రెస్ కాబట్టి డోంట్ బిల్డ్ బ్రిడ్జెస్ టు ది వరల్డ్ బిల్డ్ బ్రిడ్జెస్ టు ది ఆత్మ ఈశ్వరునికి బిల్డ్ బ్రిడ్జెస్ చేసుకోవాలి ఆ రకంగా నిగ్రహించుకోవాలి అంతేగాని తర్వాత జీవితంలో మనం ఏం చేస్తామంటే పోగేస్తాం మ్యాథ్స్ జీవితంలో పోగేస్తాం ఎలా పోగేస్తాం నా మటిక్కి నేను పోగేయటం ప్రారంభించాను ఫస్ట్ ఫారం పాస్ అయ్యాను సెకండ్ ఫారం ఎస్ఎల్సి పాస్ అయ్యాను పియూసీ పాస్ అయ్యాను డిగ్రీ పాస్ అయ్యాను పోస్ట్ డాక్టరేట్ పాస్ అయ్యాను పిహెచ్డీ ఎన్నెన్నో డిగ్రీలు పోగేశా ఈ డిగ్రీ సర్టిఫికెట్లన్నీ ఇన్ని ఉండేవి తర్వాత పోయాయి నా పిహెచ్డి డిగ్రీ ఎక్కడుందో నాకు దొరక్క నేను ఇబ్బంది పడ్డ రోజులు కూడా అది కూడా పోయింది తర్వాత అతి కష్టం మీద మళ్ళీ వెతికితే ఎక్కడో దొరికింది అది ఒక్కటి పుట్టుకుని వేలాడుతున్నాను నా దగ్గర ఇంకే డిగ్రీ లేవు ఏదో ఒక డిగ్రీ లేకపోతే మనిషికి ఇదే అప్లికేషన్ పెడితే ఏదో డిగ్రీ ఉండాలి కదా సో పోయి ఇన్ని ఉండేవి డిగ్రీ పోయా ఎక్కడకో తర్వాత బంధువర్గాన్ని ఎమాస్ చేస్తాం ముందు తల్లితో ప్రారంభం పిల్లవాడు ఇవాల్లో ఉన్న పిల్లవాడు బంధువులను అమాస్ చేసుకుంటూ పోతాడు తల్లితో ప్రారంభిస్తాడు తల్లి అవుతుంది తల్లి తర్వాత తండ్రి తర్వాత సిబ్లింగ్స్ సోదరులు సోదరి అక్కలు అన్నలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఆ తర్వాత ఇంకా ఇంకా ఇంకా బావమరుదులు పెళ్ళి భార్య భార్యతో పాటు బావమరుదులు ఈ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ ఎంత అమాస్ చేసుకుంటాడు చూడండి తన చుట్టూ బంధుత్వాలు డబ్బు ఇళ్ళు వాకిళ్ళు ఎన్ని అమాస్ చేస్తాడు ఈ అమాసింగ్ అనే ప్రాసెస్ని మానేయాల్సి ఉంటుంది మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఇంతవరకు అమాస్ చేసింది చాలు జీవితంలో ఒక స్టేజ్ ఉంటుంది అమాస్ చేసి స్టేజ్ ఓ స్టేజ్ వచ్చిన తర్వాత రిజెక్ట్ చేయటం ప్రారంభించాలి ప్రతిదాన్ని స్క్రూటినైజ్ చేసి ఇది నాకు అవసరం అక్కర్లతో చదువుతుంది రిజెక్ట్ చేయటం ప్రారంభించాలి హ్యూమన్ రిలేషన్స్తోటి కూడా అంత ఈ వ్యక్తితోటి ఈ రిలేషన్షిప్ ఈ బావమర ఉన్నా అనుకోండి బావుమరతో కూడితే మాట్లాడితే ఉంటుంది నాట్యస్తవిటీలో జస్ట్ డ్రాప్ ఇట్ అలా అన్నాడు సో సన్యాసం అంటే మరి దాన్నే సన్యాసం అంటారు ఇన్ స్పిరిట్ ఒక సత్యాన్ని గుర్తించాలి వాస్తవం ఏమంటే మనం పోగేసినవి ఏది పనికి వచ్చి లేదు ఇంతవరకు మనం పోగేసినవి ఇక రిలేషన్స్ కానీ ఆత్మస్వరూపానికి మన స్వర మనని గట్టెక్కించేది ఏదికూడదు ఇవన్నీ బంధించేవి తప్ప గట్టిెక్కించేది ఏదికూడదు కాబట్టి మనం దేన్ని నిందించాల్సిన పని లేదు వీ షుడ్ లెర్న్ రిజెక్ట్ అంటే మీరు మీరు అడగచ్చు అవంటే మనం మనోనిగ్రహం పాఠం చెప్పమంటే ఇదేమిటి చెప్తున్నారు నేను మనోనిగ్రహమే చెప్తున్నా మీరు మరో మొదటి చెప్తున్నాననుకుంటున్నారేమో మనోనిగ్రహమే చెప్తున్నా నేను రిజెక్ట్ చేయమన్నవన్నీ మనస్సులోనే ఉంటాయి ఇవన్నీ కలిసే విక్షేపహేతువులు అయ్యాయి వీటన్నింటినీ మీరు తీసి బ్లాంక్ చేసి పారేయండి నేను మనస్సునే మీకు విక్షేపం ఉంటే ఒకటి తెలియదు ఆత్మస్వరూపనిష్ఠులే ఉండిపోతాయి కాబట్టి ఆ వైరాగ్యము చాలా దృఢమైన వైరాగ్యము ఏ రకమైన ఖేదము లేని విక్షేప నివారణ నిగ్రహము ఉన్నో నిగ్రహం ఏ ఖేదము లేదు దృఢమైన వైరాగ్యం ఉంటే చాలు అంచేత తర్వాత మన జీవితంలో మనకు వచ్చేటువంటి దుఃఖములన్నీ కూడా దుఃఖములు చాలా విక్షేపహేతువులు కదా ఈ దుఃఖాలన్నీ కూడా మనకి తగినంత వైరాగ్యం వివేకం లేకపోవడం చేతనే వచ్చేయి వస్తున్నాయి ఇంకా వస్తాయి వివేక వైరాగ్యాలు ఆబ్సెన్స్ కారణంగానే దుఃఖాలు వచ్చాయి ఓ మహాత్మను ఏమన్నా అంటే ఈ ఇదేమిటి కొన్ని డిఫిషియన్సీ డిసీజెస్ ఉంటాయి విటమిన్ డెషియన్సీ డిసీజ్ ఉంటుంది ఏదో రికెట్స్ అనో ఏదో ఎలాగంటే ఏవో డిసీజెస్ ఉంటాయి ర్యాబీస్ విటమిన్ బి టూ లేకపోతే అలాంటి ఉంటాయి కదా డిసీజ్ విటమిన్ డెఫిషియన్సీ వల్ల డిసీజ్ వచ్చిందనుకోండి అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడో విటమిన్ ట్యాబ్లెట్ ఇస్తాడు అది వేసుకుంటే ఆ ఫ్యాక్టర్ ఏదైతే డెఫిషియెంట్గా ఉందో అది నాలుగు టాబ్లెట్లు ముగితే సెటరేట్ అయిపోతుంది ఇట్ ఈస్ జస్ట్ లైక్ దాట్ ఇప్పుడు నేను ఒకప్పుడు చాలా నీరసం అనిపించేది హా హార్డ్ వర్క్ చేయడానికి అలవాటు పడినటువంటి సమస్య ఇప్పుడు హార్డ్ వర్క్ ఎప్పుడు సమస్య కాదు జాయ్ ఉండేది బట్ నీరసం అనిపించేది ఎప్పుడో నేను అనుకున్నానాది వయస్సు వచ్చి వయస్సు తప్ప పోయి ఇంట్లో ఏముంది దేహం ఉన్న తర్వాత అలాగే ఉంటుంది అని అనుకున్నాను అందుకంటే నాకు డాక్టర్ అమ్మగారు ఉన్నారు యూఎస్లో మంచి గుడ్ ఫిజిషియన్ స్వామీజీ మీరు మీరు చెప్పింది కరెక్టే కానీ మీ నీరసంగా ఉన్నారు మీకు విటమిన్ బిట్వెల్వ్ డెఫిషియన్సీ ఏముంటుంది అని అన్నారు వెంటనే బ్లడ్ టెస్ట్ ఒకటి చేయించారు హిమోగ్లోబిన్ ఎస్ యూ నీడ్ విటమిన్ బిట్వెల్వ్ అని ఒక చిన్న బాటిల్ ఒకటి విటమిన్ బిట్వెల్ ప్రిస్క్రిప్షన్ కూడా అక్కర్లా ఓ బాటిల్ ఒకటి పట్టుకొచ్చి ఇచ్చారు మూడు రోజులు వేసుకుంటే పోయింది it is like that దాట్ అదేవిధంగా మన జీవితంలో వివేక వైరాగ్యాలు డెఫిషియంట్ అయిపోయి మనం దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాం మీరు ఒక్క పిస్తరు స్మాల్ డోస్ ఆఫ్ వివేక వైరాగ్యాలు రోజో పిసర్ అంతా వివేక వైరాగ్యాలు ట్యాబ్లెట్ లాగా డోసులాగా తీసుకోవడం ప్రారంభిస్తే మీ దుఃఖాలన్నీ కూడా పటాపించలేపోతాయి ఇట్ ఈస్ దట్ సింపుల్ మనం కామభోగములను పెంచుకునే దుఃఖాలను కొంతెచ్చుకుంటున్నాం తప్ప మీరు వివేక వైరాగ్యాలను అభ్యాసం చేసినట్లయితే పోతుంది అంతే విక్షేపం పోతుంది తర్వాత దీని విషయంలో మీకు మరొకటి చెప్తారు పరిస్థితుల్ని మీరు మార్చలేరు కానీ మీ యాటిట్యూడ్ని మీరు మార్చగలరు ఇప్పుడు ధరలు పెరిగాయనుకోండి పెట్రోల్ ధరలు మళ్ళీ పెరుగుతున్నాయి పెట్రోల్ ధరలు పెరగకుండా మీరు ఆపగలరా ఆపలేరు ఎందుకంటే ప్రపంచంలో వాడకం పెరిగింది ప్రొడక్షన్ పెరిగినా వాడకానికి తగ్గట్టుగా ప్రొడక్షన్ సరిపడదు ఇండియా లాంటి దేశంలో పెట్రోల్కి వాడకం వాళ్ళు ఎక్కువ ఉన్నారు లభించేది తక్కువ కాబట్టి అసలు దొరుకుతుంది మీరు సంతోషించాలి ఏదో ధరకి అదే గొప్ప టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ కారణంగానే దొరుకుతుంది ఇంకా ఏదో ఇటు తిరుగుతున్నాం పెట్రోల్ పోసుకుని ధర పెరిగింది ధర పెరగకుండా మీరు ఆపగలరా ఆపలేరు కానీ మనం ఓ పని కెన్ చేంజ్ అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ కార్ దట్ యూ కెన్ చేంజ్ సర్కమ్స్టెన్సెస్ని మీరు మార్చలేరు మన యాటిట్యూడ్ని మీరు చేంజ్ చేయచ్చు ఏమిటి యాటిట్యూడ్ కారు తీసుకుని బయటకు వెళ్ళేది ఉందనుకోండి డోంట్ గో స్టాప్ ఇట్ ఓవర్ వెరీ సింపుల్ సపోజ్ ఎక్కడికైనా పెళ్ళికి వెళ్ళాలి ఉందనుకోండి డోంట్ గో టు మ్యారేజెస్ ఎందుకు మ్యారేజెస్కి వెళ్ళడం వాళ్ళకి బరువు మీకు బరువు ఎండలో పడి డోంట్ గో టు మ్యారేజ్ చిన్న ప్రజెంటేషను ప్యాక్ చేసే కొరియర్లో మారాయండి ఊరుకున్నంతే మీరు వెళ్ళి ఫిజికల్గా మీరు ఎప్పుడో పెళ్ళికొడుకున్నంత పెళ్ళికొడుకు పెళ్ళికూతురు పురోహితులు ఉన్నంత సేపు పెళ్ళిళ్ళు నడిచిపోతారు ఏదీ ఆగదు కాబట్టి కారు తీయద్దు క్లాసుకి రండి అంతే కారు తీస్తుంది క్లాసు తప్ప ఇంకెక్కడికి వెళ్ళద్దు ఈ కారు వేసుకుని ఊరికే ఇటు నుంచోటో అటు నుంచోటో అయిన దానికి తిరుగుతుంటే రోడ్ల మీద చూడట్లేదు ట్రాఫిక్ పెరుగుతోంది పొల్యూషన్ పెరుగుతోంది మీకు కూడా పర్సనల్గా ధనానికి ఖర్చు ఎక్కువ పెరుగుతుంది ఎందుకంటే మీరేమో పెట్రోల్ పోయాల్సి వస్తుంది కాబట్టి మీరు కారు తీయడం మానేసి అండి అలా పెట్టుకోండి అత్యవసరమైనప్పుడు కారు తీయండి మిగతాప్పుడు నడిచి వెళ్ళడం ఇటువంటి కూరలకి వాటికన్నా క్లాసుకి రావడం మళ్ళీ వెళ్ళిపోవడం పుస్తకం చూసుకోవడం చెప్పని చూసుకుంటూ కూర్చోవడం ఈ కార్య చూసుకుని వేళ దగ్గరికి వెళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏమనవసరం కాబట్టి యూ కెన్ చేంజ్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ది యూస్ ఆఫ్ కార్ నేను దృష్టాంతంగా చెప్పాను యు కెనాట్ చేంజ్ ది సర్కమ్స్టాన్సెస్ సో వివేక వైరాగ్యములు అంటే అర్థం ఏది ప్రపంచంలో మార్చాల్సింది ఏదీ లేదు మనకి మన యాటిట్యూడ్నే మనం మార్చ మార్చాల్సి ఉంటుంది ఏవి అత్యవసరం కావో జీవితంలో వాటి ఎడల ఆసక్తిని పూర్తిగా వదిలిపెట్టేయాలి తర్వాత దీంట్లో ఒక రూల్ ఉంది ఏది మనుగడకు అత్యవసరమో దాని ఎందు శాంతి ఉండును ఏది మనుగడకు ఆవశ్యకం కాదో దాని విక్షేపము ఉండును అది రూలు కాబట్టి మీరు చూసుకోండి తిండి బట్ట ఇలాంటివి ఎవరు ఉంటాయి వాటిల్లో అశాంతి ఎక్కడా ఉండదు అసలు తిండి కారణంగా అశాంతి ఉంటుంది నాకు ఫలానా కూర కావాలి ఫలానా రుచి కావాలంటే అశాంతి ఉంటుంది కానీ తిండి కారణంగా అశాంతి ఉంటుంది మిడిల్ క్లాస్ పీపుల్కి అశాంతి అంతా కూడా తిండి బట్ట రోటీ కపడా మకాన్ వల్ల రాదు రోటీ కపడా మకానికి మనం పరిమితమై ఉంటే మనకు అసలు అంతా శాంతియే ఉంటుంది అదొక కంబ్రూ కాబట్టి మీకు అశాంతి కలుగుతుందంటే అది రోటీ కప్పుడ మకాన్ కాదు అది ఇట్ ఈస్ సంథింగ్ మోర్ దెన్ దాట్ విచ్ యూ షుడ్ అవాయిడ్ ఆ విధంగా మనం దూరం చేసుకోవాలి ఎన్ని కామనులు అయితే ఉన్నాయో వైరాగ్యం అనగానేమి ఎన్ని కామనులు అయితే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా డంప్ చేసేటం ఏ తర్వాత యాక్సెప్టెన్స్ సర్కంస్టాన్సెస్ మనం చేంజ్ చేయలేము చేంజ్ చేయలేని సర్కంస్టాన్సెస్ని యాక్సెప్ట్ చేసేయటం ఏవో గృహ చిత్రాలు ఉంటాయి అవి చేంజ్ అవ్వవు చే భగవంతుడు వచ్చి అవతారం తీసుకుని చేంజ్ చేయాలి భగవంతుడు అవతారం ఎత్తాడు అంటే ఎందుకు ఎత్తాడు వీళ్ళెవళ్ళు చేంజ్ చేయలేకపోతే భగవంతుడు అవతారం ఎత్తి దాన్ని చేంజ్ చేశాడు కాబట్టి అలాంటివి కొన్ని ఉంటాయి ప్రతి మానవుడి జీవితంలో కొన్ని ఉంటాయి అలాంటివి కాబట్టి అది చేంజ్ అవ్వాలి అప్పుడే నాకు సుఖం మీరు అనుకుంటే మీకు శాంతి ఉండదు జీవితంలో మనమే చేంజ్ అయిపోవాలి మన యాటిట్యూడ్ మార్చేసుకోవాలి దాని గురించి అది బెస్ట్ ఇప్పుడు ఒక కోష్ట ఆయన ఉన్నాడు ఆయన శాంతంగా ఉండాలి నాకు లేకపోతే నాకు చికాకుపూర్తో ఉంది అంటే ఆయన అది అవధాపనే కాబట్టి మనం ఏం చేయాలి ఆయన చేయటం అభ్యాసం చేసేయాలి దాంతో ఇంకా మనకి శాంతి లభిస్తుంది సో ఆ విధంగా అభ్యాసం చేయాలి ఫ్రీడమ్ ఫ్రమ్ డిజైర్స్ అండ్ ఫియర్ ఫియర్ ఉండకూడదు సూపర్ ఉండకూడదు మీరు ఫియర్ పెట్టుకున్నారంటే మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేకపోతుంది విక్షేపం వచ్చేస్తుంది మనస్సుకి కాబట్టి ఏ ఏ అంశాలలో మనకి ఫియర్ ఉన్నదో ఆ ఫియర్ నుంచి బయటపడిపోవాలి తర్వాత దీన్ని ఇంకొంచెం జాగ్రత్తగా సూక్ష్మంగా కూడా ఆలోచించవచ్చు ఇప్పుడు సెల్ఫ్ కన్సర్న్ అని ఒకటి ఉంటుంది ముఖ్యంగా ఈ సెల్ఫ్ కన్సర్న్ పెరుగుతుంది ఇది ఇది ఉపన్యాసం చెప్పడం తేలిక అనుభవం కష్టం మరి అడుగుంటప్పుడు మాట్లాడు ఊరుకోవచ్చు కదా కానీ అవసరం మనిషి జీవితానికి అవసరం అందుకోసం పాఠం జీవితానికి సంబంధించిన పాఠం కదా కాబట్టి ఊరికే శ్లోకాలు వల్లించటం శాంతి పాఠం భాష్య పాఠం శాంతి చేసాం అలాగే రిచువల్ కాదు కదా రిచువల్ అయితే అదో రకంగా ఉంటుంది కొంత రిచువల్గా చేస్తూ ఉంటారు పద్దెనిమిది రోజులు శంకర భాష్యాలు రిచువల్ చేసేట రోజు అలా వంతులు వేసేసుకుని చేసేయచ్చు పారాయణ సో వాటే ప్రాబ్లం పద్దెనిమిది రోజుల్లో చేసి పారేయచ్చు మొత్తం శంకర భాషలు ఇమోజ్ దాకా చేసి పారేయచ్చు మీ దాళ్ళకైనా అలాంటి ప్రోగ్రామ్కి వెళ్ళాలంటే నాతో చెప్పండి నేను మీకు చెప్తాను ఉంది ప్రోగ్రాం రాబోతుంది మే జూన్లో ఇప్పుడు బద్రీనాథ్లో ఉంది ప్రోగ్రాం మీరు అక్కడ ఉండొచ్చు భోజనము మకాము ఫ్రీ మీరు కూడా పారాయణ చేస్తూ ఉండొచ్చు పద్దెనిమిది రోజులు మీకు ఎవరికైనా వెళ్ళాలంటే చెప్పండి నిజంగా నన్ను రమ్మన్నా రుణాల కాదండి నన్ను నేను వెళ్ళట్లేదు భోజనం తెలుగు భోజనం పెడతా ఏమీ సమస్య ఆ భోజనం ఏర్పాటు మన ఆంధ్రప్రదేశ్ నుంచే ఒక దాత వాళ్ళకి పద్దెనిమిది రోజులు భోజనం పెట్టడానికి నిర్ణయించారు నిర్ణయించి మనం ఆంధ్రప్రదేశ్లో భోజనం పెట్టడానికి అన్ని లారీలో సామాన్ ఇస్తూ నన్ను కూడా పిలిచారు రావా నీకు పద్దెనిమిది రోజులు భోజనం పెడతాం అక్కడ కూర్చుని పారాయణం చేయి నువ్వేమో శంకర భాష్యం తర్వాత ఏమైనా అని పెద్దగా చెప్తావు కదా కాదు దాన్ని పిలిచారు వాళ్ళు అదే అస్తమానం శంకర భాషం శంకరభాషం అంటూ ఉంటాం కదా కరెక్టే కదా మరి గీత శంకర భాష్యం అలా వస్తుంది దాంట్లో మీకు లిస్ట్ ఆఫ్ ప్రోగ్రామ్స్లోనూ అక్కడ అలా ప్రింట్ అయి ఉంటుంది అదే మన పుస్తకాల మీద శంకర శ్రీశంకర అలా ఉంటుంది అనమాట నువ్వేమో పెద్ద శంకర తరం ములగాడినంటావు మనం రాను ఇక్కడ కూర్చుంటావు ఏంటని పిలిచారు వాళ్ళు ప్రేమతో సరే నేను వెళ్ళలేదు మంచి ప్రోగ్రామే మంచి ప్రోగ్రామే ఎటు వచ్చి పారాయణ ప్రధానంగా ఉంటుంది ఒక రిచువల్ కింద ఉంటుంది మంచిది కాబట్టి సెల్ఫ్ కన్సర్న్ అనేది ఉంటుంది పెద్ద వయసు వస్తుంది ఈ వయసులో మన రోజు ఎలా గడుస్తుంది అని ఇది ఒక మాట సమాజంలో అంతటా ఉంటుంది సెల్ఫ్ కన్సర్న్ డబ్బు ఉన్న ఉంటుంది డబ్బుకి దానికి సంబంధం లేదు డబ్బు ఉన్నవాళ్ళు నా రోజు ఎలా గడుస్తుందో అని బెంగబెట్టుకుంటారు ఇంకా ఇంకో డబ్బు లేనివాడు ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది డబ్బున్న డబ్బు ఉన్న వాళ్ళకి ఈ డబ్బంతా ఎలా భద్రం చేసుకోవాలిరా భగవంతురా దీనికి ఎవరికి ఇవ్వాలనే బెంగలో ఉండిపోతాడు మనిషి డబ్బు పోగేయటం తేలిక దాన్ని రక్షించడం కష్టం దాన్ని మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేయడం కష్టం వితరణ చేయాలి కదా సుభుంజంతి ధూర్తాహణస్య విత్తం అని కాబట్టి సెల్ఫ్ కన్సర్న్ అనేది ఉంటుంది ఆ సెల్ఫ్ కన్సర్న్ ఉండకూడదండి దాని నుంచి బయటపడుకోవడం హౌ టు డూ దాట్ టూ వేస్ యూ వాచ్ ఇట్ బి అవే ఇది నేను ప్రిన్సిపల్ చెప్తాను చూడాలి అనుభవానికి తీసుకురావాలి మీరు కీప్ ఇట్ ఇన్ ది నాలెడ్జ్ దాన్ని ఫైట్ చేయొద్దు ప్రతి వాడికి ఉంటుంది అది సో ప్రతి వాళ్ళకి ఉండే సెల్ఫ్ కన్సర్న్ కనుక ఇప్పుడు పీఠాధిపతులు ఉన్నారనుకోండి నా తర్వాత ఎవడానికి ఓ కన్సర్న్ ఉంటుంది వాళ్ళకి బెంగా కన్సర్న్ కూడా కాదు పెద్ద బెంగా అందుకోసం ఎలా ఉంటారంటే పీఠాధిపతుల్లో కూడా చాలా సందర్భాల్లో మనకి నెక్స్ట్ ఎవడు దొరకలేదు ఎవడు రాలేదు ఎవడికో ఒకటికి సన్యాసం ఇచ్చి నెక్స్ట్ పీఠం పెట్టాలి ఎవడు లేడని బెంగబెట్టుకుంటారు ఒకసారి ఏ మొత్తానికి ఎవడో దొరుకుతారు ఏముందా భారతదేశంలో వన్ బిలియన్ పీపుల్ ఉన్నప్పుడు ఎవడో ఒకడు దొరుకుతాడు ఏ దొరికితే వాణ్ణి గ్రూమ్ చేయాలి వాడిని జాగ్రత్తగా తయారు చేయాలి వారు చెప్పిన మాట విండి వాడిని చదువుకోరా అంటే చదువు నేను పే నెక్స్ట్ పీఠాధిపతిని కదా నాకు చదివేందుకనే ఒక ఐడియా వస్తుంది చదువుకోవచ్చు కదా కడుపు ఏమీ బరువు బాధ్యతలు అయినలేవు బ్రహ్మచారి భోజనం పెడతారు చదువుకోవచ్చు కదా సంస్కృతమును వేదాంతము గ్రంథం తర్వాత గ్రంథం ఆ పుస్తకాల్లో మునిగి తేనొచ్చు కదా ఐదారేళ్లు వాడు అలా తపస్సు చేస్తే సమాజానికి ఒక మంచి విద్వాంసం లభిస్తాడు భవిష్యత్తులో ఆయన ఉపన్యాసం మొదలెడితే అది మీనింగ్ఫుల్గా ఉంటుంది అయితే తలా తోకా లేకుండా ఏదేదో గాలివాటం కబుర్లు ఎందుకు పనికిరావే కాబట్టి చదువుకోడు ఈ పెద్ద స్వామికి వీళ్ళు చదువుకుంటే బాగుండు మళ్ళీ అక్కడ కూడా తండ్రి కొడుకుల మధ్య జనరేషన్ గ్యాప్ ఒకటి ఉంటున్నారు వీళ్ళు ఎదురు దెబ్బ ఉంటారు అంతర్యుద్ధం ఒకటి నడుస్తూ ఉంటుంది ఎప్పుడూ నడుస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఇటు స్కిల్స్ ఓవర్ టీవీల్లో కూడా వస్తుంది ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది అంతర్యుద్ధంగా మనకి తెలియదు మనం ఊరికే దండాలు పెట్టడంతో సరిపడుతుంటే మనకు కనపడుతుంది తీర్థప్రసాదాలు దండాలతోటి మన పని అయిపోతుంది లేదు చక్క అవసరం ఉంటుంది అది అప్పుడప్పుడు బయటపడుతుంది ఆంతరంగికులకి తెలుస్తుంది ఆంతరంగికులు ఉంటారు కోటరీ ఉంటారు వాళ్ళకి తెలుస్తుంది సో ఈ విధంగా సన్యాసులకు కూడా సెల్ఫ్ కన్సర్న్ ఉంటుంది అది ఎలా పోవాలో అర్థం కాక ఇబ్బంది పడుతూ ఉంటారు అది మహావిక్షేపాన్ని కలిగిస్తుంది మనస్సుకి సెల్ఫ్ కన్సర్న్ అభయం ఒకటి ఉంటుంది దాని నుంచి బయటపడే వరకు మీకు మనస్సు నిగ్రహం కుదరవుతుంది ఎందుకంటే మనస్సు అలా ఎక్సైట్ అవుతూ ఉంటుంది అలా భయంకరంగా దానికి ఉపాయం ఏమిటంటే అభ్యాసం చేయాలి శరణాగతిని అభ్యాసం చేయాలి ఇన్నర్ గ్రోత్ తృడి డివోషన్ అనే పుస్తకం ఒకటి అది కొంచెం చదవండి మీరు మళ్ళీ ఇంకోసారి కావాల్స్తే కాపీలు ఉన్నాయి కావాల్సింది తీసుకుని చదవండి శరణాగతిని బాగా అభ్యాసం చేయాలి శరణాగతిని ప్రాక్టికల్గా అనుభవానికి తెచ్చుకోవాలి ఎప్పుడు ఆ టైం వచ్చినప్పుడు శరణాగతి చేద్దామని కాదు ఇప్పుడు యూ ట్రై ఐ ట్రై టు సరెండర్ మై సెల్ఫ్ టు ఈశ్వర దిస్ ఇస్ సెల్ఫ్ కన్సర్న్ ఉంది ఐ ఎక్నాలజిట్ నా భవిష్యత్తు నా రోజు ఎలా గడుస్తుందో నాకు చిన్నపిసర్ భయం ఉంది ఐ ఎక్నాలడ్జిట్ ఇప్పుడో నేను ఉన్నాను ఓ చోట ఉన్నాను అది మన ప్రాపర్టీ కాదు వాళ్ళు మనస్సు మార్చుకున్నారనుకోండి దెన్ వాట్ I don't know. This is called uncertainty. One is anisthita-sthiti. This anisthita-sthiti is a guru-tukoste manasayama. It is a manasayama. How can you be anisthita-sthiti? You should reach a state where you enjoy the uncertainty. That state can be reached. How can you be reached? నెక్స్ట్ మీల్ ఎక్కడికి వస్తుందో తెలియదు అనుకోండి నెక్స్ట్ మీల్ మనకు భోజనం ఈ రాత్రి భోజనం ఎవరు పెడతారా అని ఇంకా నిశ్చయం కాలేదనుకోండి అటువంటి అనిశ్చిత స్థితిలో వీడు రిలాక్స్డ్గా ఉండగలగాలి అదే ఆ టైం వచ్చేవాడికి అదే వస్తుంది కదా ఎప్పటి నుంచి దాని నుంచి కంగారు లేదన్నట్టు ఉండగలగాలి అలాగే భవిష్యత్తు గురించి సో శరణాగతి చేయటం నెంబర్ వన్ అదే ఒకటి నెంబర్ టూ దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ కీప్ ఇట్ ఇన్ ది నాలెడ్జ్ I know it. If you are here, you are here, I know. If you are here, if you are here, if you are here, if you are here, I know. If you are here, if you are here, I know. Everything I know. Everything is in the, in the sphere of knowledge. A domain of knowledge is so powerful that it can hold anything. If you are here, I know. There is no limit. You can know any number of things. దిస్ ఈజ్ సంథింగ్ అమేజింగ్ ఆత్మ చైతన్యం అనంతం అనడానికి ఇది ఒక్కటే దృష్టాంతం ఇంకా వేరే ఏమక్కర్లేదు బికాజ్ అది నిండడం అంటే ఏమి ఉండదు యూ more and more and more and more. అండ్ మోర్ అండ్ మోర్ దానికి అనంతం అనేది ఇంకొక రెండు క్షణాల్లో now you can know a new mathematics formula. No problem. You ప్రాబ్లం know. A knowingness ఆ నోయింగ్నెస్ అన్నది అనంతమవుతాయి అది చాలా గొప్ప విషయం తెలివి so i hold it in my knowledge this unceptainty i hold it in my knowledge don't do anything about it just hold it hold it there there there means where in the knowledge in the knowing fear it is there i hold it in my knowing there is fear there is uncertainty there is fear i know it i hold it there దాని త్రోఅవుట్ చేసి ప్రయత్నం చేయొద్దు దాన్ని నెత్తిన వేసుకునే ప్రయత్నం చేయొద్దు జస్ట్ హోల్డ్ ఇట్ దే పోతుంది ఆ విధంగా విక్షేపాన్ని తగ్గించుకోవాలి శరణాగతిని అభ్యాసం శరణాగతి చేసి చూడాలి ఇలా కూర్చునే నేను నా భవిష్యత్తునంత శరణాగతి అంటే భవిష్యత్తు భూతం అంత ప్రధాన భూతం కూడా శరణాగతిలోకి వస్తుంది భవిష్యత్తు ముఖ్యంగా నా భవిష్యత్తును నేను ఈశ్వరుడికి సమర్పిస్తున్నాను ఇంకా నా రోజు ఎలా గడుస్తుంది అన్నది నా పూచి కాదు ఇది ఈశ్వరుడు యొక్క పూచి యోగక్షేమం మహామ్యహం భరోసా ఇచ్చాడు శ్రీకృష్ణుడు నేను సమర్పిస్తున్నాను శ్రీకృష్ణుడే యోగక్షేమం చూసుకుంటాడు ఐఎమ్ సరెండరింగ్ ఐ లెట్ గో ఇదొక ఇదొక స్లోగన్ లెట్ గో లెట్ గాడ్ with american slogan let go let god let god undte artham ante let god take over an artham ante vakyam ante inge undadu let go let god ante let in go, god anamata let go let god you try it. try just chudandi how much you could convince yourself చిత్రం ఏమిటో తెలిసినా మీకే అర్థం అవుతుంది ఏమిటంటే యూ కుడ్ నాట్ కన్విన్స్ యువర్ సర్ మీకే అర్థం ఇది చెప్పడానికి బాగానే ఉంది కానీ ఇదేం అయ్యే మాట కాదని మీకే అనిపిస్తుంది ఓకే సో వీ డు నాట్ నో వాట్ ఈస్ శరణానగతి ఓకే అర్థమైపోయింది కదా మనకే తెలుస్తుంది మనం వీఆర్ అనేబుల్ టు టోటల్గా గివప్ చేసేయాలి అర్యూ అర్యూ రెడీ ఫర్ ఇట్ manaku telisipothundi no we are not ready okay hold it there nenu sharanagathi ki inka tayaru kalaledu inka manasika vikasam valedhu you hold it there once one hour bodanu once you try chey sayankalam once you try chey you try sharanagathi see how it appears how you feel how it feels how it feels i give up All self-concern, I ఐ గివ్ అప్ హౌ ఇట్ ఫీల్స్ యు ట్రై దేర్ ఈజ్ ఎ బ్యాటిల్ విత్ యూ వాంట్ టు గివ్ అప్ అట్ ది సేమ్ టైం మైండ్ డజన్ వాంట్ గివ్ అప్ ఆ బ్యాటిల్ అది అభ్యాసం చేయాలి ఇది ఒక ఉపాయం రెండో ఉపాయం హోల్డ్ ఇట్ ఇన్ ది నాలెడ్జ్ అదొకటి రామనామాన్ని జపించడం ఇంకో ఉపాయం ఇంకా ఇలాంటి ఉపాయాలు చాలా సాత్వికమైన ఉపాయాలు టేకప్ చేయాలి అంతేగాని నవరత్నం పుట్ట ఉంగరం పెట్టడం ఇలాంటి తామసోపాయాలు మొదలెట్టకూడదు నవరత్నం పుట్ట జడమది నీవు జడు అయితే జడుకి జడం వేలుకి ఉంగరం పెట్టాడంటే వీడో జడు వేలు జడం కదా వీడో జడు జడుకి జడము జడుకి జడ వీడు జడప్రాయుడు అయిపోతాడు అటువంటి తామసోపాయాలు పనికిరావు జ్ఞానానికి సంబంధించిన ఉపాయమే ఉపాయం హనుమంతుణ్ణి స్మరించు అది సాత్వికం కానీ హనుమంతుడి తాయెత్తు పెట్టడం కాదు తాయెత్తు సాత్వికంగా కాదని స్మరించడానికి ఉపయోగపడుతుంది స్మరించడానికి తాయెత్తుందుకు అది పరాధీనత డిపెండెన్స్ అవ్వలేదు అదే విక్షేపం అయిపోతుంది అవునండి ఆ విధంగా మనస్సును నిగ్రహించవలను ఆత్మని ఏవ ఆ మాట మీద నేను ఇంత కథ చెప్పాను కించ ీయతే అస్మిన్ని సుషుప్తో లయ్రసన్న సుప్రసన్న ఆయాసవర్జితమీ ఏతన్ నిగృయా ఇప్పుడు అక్కడ మీకు శ్లోకం చూసుకుంటే కామభో అన్వయం చెప్తున్నాను నేను కామభోగయో విక్షిప్తం మనహాన్ని తెచ్చిపెట్టుకోవాలి మనస్సు గురించి టాపిక్ కనుక కామభోగయోహ విక్షిప్తం మన ఉపాయన నిగృహీయా ఓకే లయే చ సుప్రసన్నం నిగృయాత్ లయ అంటే నిద్రపోయారు అనుకోండి లయం అంటే నిద్రపోదు లీయతే అస్మిన్ ఇది లయ సుషుప్తి ఇక్కడ మొత్తం ఈ ప్రకరణంలో ఇంతకుముందు కూడా మీకు మనం చేశాను ఈ మొత్తం ప్రకరణంలో లయ అంటే నిద్రానర్థం ఇక్కడ ఆ రకంగా వాడారు ఆయన గౌడపాదాచార్యులు అది బుద్ధిస్ట్ లిటరేచర్ల నుంచి వచ్చిందన్నమాట ఇదంతా గౌడపాదునికి బుద్ధుడికి చాలా దగ్గర సంబంధంగా ఉంటుంది కదా బుద్ధిస్ట్ పోకడలు ఉంటాయి ఉపాసనాశ్రితో ధర్మ ధర్మ అంటే జీవహానర్థం అని చెప్పాం అది బుద్ధ బుద్ధిస్ట్ లాంగ్వేజ్ సో ఉపా ఎనివే లయ అంటే సుషుప్తి సుషుప్తిని లయ అని వాడతారు ఎనివే సో నిద్రపోయాం కదా నిద్రపోయి లేస్తే ఎలా ఉంది ప్రసన్నంగా ఉంది నిద్రలో కూడా మనస్సు ప్రసన్నంగా ఉంది కాబట్టి ఆ తా నిద్ర వల్ల తాత్కాలికమైన ప్రసన్నత ఇది బాగానే ఉంది అని నీవు ఈ నిగ్రహాన్ని విడిచిపెట్టవద్దు ఎందుకంటే నిద్రలో ప్రసన్నత వస్తుంది కానీ ఈ మనస్సులో విక్షేపమంతా కూడా అది అలాగ బీజావస్థలో